వీరవహ తేజస్వినీతమస్ యత్మానం అవిది అస్మాల్త్ ప్రైతి సృపణ అని భగవద్గీతలో శంకర్లు కృపణ శబ్దానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇస్తారు ఈ లోకంలో నువ్వు శివుడికి పూజ చేశావా విష్ణువుని అర్చించావా లేదు గురువుని పట్టుకున్నావా లేదు తీర్థయాత్రలు చేశావా గొప్ప యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించావా లేదు అద్వితీయమైనటువంటి ధ్యాన స్థితిని పొందావా ఇవన్నీ లెక్క కాదు వాటి వాటి స్థాయిలో వాటికి ఔన్నత్యములు ఉన్నాయి కానీ అసలైనటువంటి లక్ష్యం ఒక మానవ జన్మగా ఒక మానవుడిగా పుట్టి చేయవలసినటువంటి ఆ జన్మకు కర్తవ్యం ఏంటనంటే యహ ఆత్మానం అవిదిత్వ అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణ అంటే ఎవడైతే ఆత్మానం అవిదిత్వా తన గురించి తాను తెలుసుకోకుండా చనిపోతాడో ఈ లోకంలో అంతకంటే గొప్ప కృపణుడు అంటే మైజర్ ఫెలో అంతకంటే గొప్ప మైజర్లీ ఫెలో ఎవడు ఉండడు అంతకంటే గొప్ప దరిద్రుడు ఎవడు ఉండడు ఒక రకంగా ఎందుకనంటే తన గురించి తెలుసుకోగలిగినటువంటి ఉపాధి కేవలం మానవ ఉపాధి మాత్రమే పశుపక్షాదులకి అవకాశం లేదు దేవతలకీ లేదు ఎందుకని మనం ప్రతిరోజు చూస్తుంటాం యశ్యాంతం నవిదుసురాసురగణా దేవాయ తస్మై నమ ఆ పరమాత్మతత్వాన్ని దేవతలు కూడా పొందలేరు సురులు పొందలేరు తిరియగాది పశుపక్షాదులు క్రిమికీటకాలకి అవి సాధ్యపడదు మరి ఒక్క మానవ ఉపాధికి మాత్రమే తన నిజస్వరూపాన్ని తన తత్వాన్ని తెలుసుకోగలిగేటువంటి అర్హత అధికారిత్వము ఈ ఒక్క మానవ ఉపాధికి మాత్రమే ఉంది అందుకని ఆత్మతత్వాన్ని పొందమని ఆత్మతత్వాన్నే పొందాలని ఈ మానవ జన్మకు లక్ష్యంగా మన ఋషులందరూ కూడా మనకు చక్కటి మార్గాన్ని అమర్చారు కాబట్టి ఆత్మ అంటే ఏంటో నిన్న మనం పరోక్షంగా చూసాం ఈ శరీరం లా రాకముందు నేనున్నాను ఒక పిండ రూపంలోనూ నేనున్నాను క్రిమి రూపంలోనూ ఉన్నాను అది ఉత్పత్తి అయ్యి లోపలికి ప్రవేశించక ఉన్నాను కాబట్టి నాకు ఈ శరీరం అనేటువంటి రూపం నిజం కాదు ఈ శరీరానికి ఈ శరీరం పుట్టిన తర్వాత పదకొండో రోజు బారసాల చేసి పెట్టేటువంటి పేరు నిజం కాదు ఇవి కేవలం ఆపాదితములే కల్పితములే ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ పిండము ఈ పిండానికి ఒక పేరు ఇది రెండూ కూడా కల్పితములు మాత్రమే ఇవ్వబడింది ఒక కాలంలో పొందబడింది మరో కాలంలో పోతుంది కాబట్టి ఈ పిండాన్ని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఒకటి ఉంది లోపల దానిని మన శాస్త్రము ఆత్మా అని అంటుంది ఆ ఆత్మ కహ అదేంటి ఎలా అనేటువంటి అంశాన్ని అమోఘంగా మన ముందు సోదాహరణంతో చాలా అద్భుతమైన శైలిలో మనకు అందిస్తున్నారు భగవత్పాదుల వారు ఆదిశంకర్ల వారు మొట్టమొదటి శ్లోకాన్ని మనం చూస్తాం తపోబి క్షీణపానామేక్ష ఆత్మబో అక్కడ ముముక్షూనా అపేక్షోయమాత్మబోధో విధీయతే అది సంధి అపేక్షోయ ఆత్మబోధ విధీయతే అలా విభజించుకోవాలి ఇక్కడ ఏంటంటే ఈ మొట్టమొదటి శ్లోకమే శంకరుల యొక్క శైలిని మనకు గుర్తు చేయిస్తుంది ఇది బ్రహ్మసూత్రాల యొక్క శైలి ఇది బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటంటే అథాతో బ్రహ్మ బ్రహ్మసూత్రాలంటే వేదాంత శాస్త్ర మొత్తాన్ని కూడా వేదాంత శాస్త్రం ప్రతిపాదించేటువంటి ఏ పర తత్వం ఏదైతే ఉందో దాన్ని పరబ్రహ్మస్వరూపంగా అది పరమాత్మస్వరూపంగా వేదాంత తత్వం ద్వారా ప్రతిపాదింపబడేటువంటి ఆ తత్వాన్ని మనకు బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాస మహర్షి బోధిస్తూ సూత్రీకరిస్తూ ఆయన ఒక మాట అంటారు మొట్టమొదట అథాతో బ్రహ్మ జిజ్ఞాస అథ అంటే సమాధిషట్క సంపన్న అధికారిత్వాన్ని పొంది అతహ దేర్ ఆఫ్టర్ ఆ తదుపరి బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య అప్పుడు పరమాత్మతత్వాన్ని పొందే ప్రయత్నం చేయండి పరమాత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటే అధికారిత్వము ఉండాలి ఈరోజు మనం ఐఐటికి అడ్మిషన్ అవ్వాలి అనంటే దానికి ఒక పరీక్ష పెడుతున్నారు కదా ఇంజనీరింగ్కి అప్పీర్ అవ్వాలనంటే ఒక పరీక్ష పెడుతున్నారు మెడికల్ సీటు కావాలి అని ఒక పరీక్ష పెడుతున్నారు ఎంసెట్ ఆర్సెట్టు కేసెట్టు టీసెట్ ఇలా రకరకాల సీట్లు ఉన్నాయి అది ఎందుకు అనంటే అది ప్రవేశ పరీక్ష అంటే మనకు దాని ఎంట్రన్స్ పరీక్ష అంటారు ఎంట్రన్స్ అంటారు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటారు దాన్ని ప్రవేశ పరీక్ష అంటారు అంటే మెడికల్కి అక్కడ వీడు వైద్యుడిగా రేపు భవిష్యత్తులో చలామణి అవ్వడానికి ఏ కోర్సు ఉందో ఆ కోర్సు చేయడానికి వీడు అర్హుడా కాదాని ముందే తేలిపోతుందనమాట ఆ ప్రవేశ పరీక్షలో వీడు ఉత్తీర్ణుడవ్వాలి మంచి ర్యాంక్ రావాలి అప్పుడు వాడికి స్థానం ఆ తర్వాత వాడు నాలుగు సంవత్సరాలు చదివిన తర్వాత ఒక సంవత్సరం హౌస్ సర్జన్ చేసిన తర్వాత ఆ తర్వాత స్పెషలైజేషన్కి వెళ్తాడు ఎండీ చేస్తాడు ఆ తర్వాత ఇంకా కొన్ని చేస్తాడు ఆ తర్వాత ఇంకా డిగ్రీలు వస్తాయి అప్పుడు కానీ వాడు వైద్యుడు అవ్వలేడు అంటే ఆస్ట్రాల్ కేవలం భౌతిక దేహాన్ని చికిత్స చేయడానికి భౌతిక దేహం పట్ల ఇంత తెలుసుకునేదానికే ప్రవేశ పరీక్ష ఒకటి ఉంది ఆ పరీక్ష పాస్ అయిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు చదవాలి ఒక్క సంవత్సరం హౌస్ సర్జన్గా పనిచేయాలి ఆ తర్వాత వేరే స్పెషలైజేషన్ చేయాలి ఇన్ని చేస్తేనే భౌతిక దేహంలో ఒక అవయవం పట్ల వాడు స్పెషలిస్ట్ అవ్వలేడు ఇంతకాలం వెచ్చిస్తే ఏమీ లేకుండా ఉదయం లేచి పళ్ళు తొమ్ముకుని వచ్చి కూర్చొని నాకు ఆత్మబోధ గురించి చెప్పండి బ్రహ్మజ్ఞానోపదేశం చేయండి అనంటే ఎలా సాధ్యపడుతుందండి అందుకనే శంకర్ల వారు కానీ వేదవ్యాస మహర్షి కానీ అంటారు అథ అథ్రహ్మ జిజ్ఞాస కర్తవ్యా అర్థమైందండి ఒక చక్కటి ఆత్మ విచారణ జరుగుతుందనుకోండి మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆది భౌతికం అనేటువంటి తాపత్రయాలు ఉంటాయి ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనల్ని పరీక్షిస్తుందనమాట తలనొప్పు వచ్చిందని మనం ఆత్మవిచారణ విడిచిపెట్టామనుకోండి అంతే ఇంకా తలేకుండా పోతుంటుంది అర్థమైందండి ఏదోనండి కొద్దిగా డబ్బు గురించి కింద మీద పడ్డామండి రాత్రి ఉదయం మెలకు రాలేదండి ఇంకా అంతే ఆత్మవిచారణకి అది ప్రతిబంధకమే కాబట్టి ఎన్నో ప్రతిబంధకాలు వస్తుంటాయి మనకు ప్రతిబంధకాలని అధిగమించిన వాడే సాధకుడు అట్టి సాధకుడికే ఆత్మబోధ చెప్పబడుతుంది కానీ ప్రతిబంధకాలకి లోనైపోయి వాటికి తలొగ్గి ఇంకా వాటికి తలం చేసి దాన్ని చెప్పుకుంటూ మభ్యపెట్టుకుంటూ ఆత్మవిచారణకు దూరమైన వాడు సాధకుడు కాలేడు వాడు అధికారి ఎప్పటికీ కాలేడు గుర్తుపెట్టుకుంటూ ఈ ఆత్మబోధకు కూడా అధికారిత్వం కావాలి ఆత్మబోధ అంటే ఆత్మ జ్ఞానము అర్థం బోధ అనేది రెండు రకాల ఉపయోగం జరుగుతుంది బోధ అంటే ఏమండి మీకు బోధపడిందా అని అంటే మీకు ఎరుక అయ్యిందా అర్థం అంటే మీరు దాన్ని గుర్తించగలిగారా అది ఎరుక అయ్యిందా మీకు అని అర్థం అది బోధ బోధించడం కూడా బోధ ఇక్కడ ఉదయం బోధిస్తామండి సాయంత్రం ప్రబోధం ఉంటుంది ఉదయం ప్రబోధం ఉంటుంది అంటారు కాబట్టి బోధ శబ్దానికి రెండు అర్థాలు ఒకటి చెప్పడం తెలియజేయడం అనేటువంటిది రెండోది తనంత తానుగా అవడం ఎరుకపడడం అనేది అర్థం కాబట్టి ఇక్కడ శంకరులు ఈ గ్రంథానికి ఎంత అద్భుతమైన పేరు పెట్టారంటే అయ్యా నేను తెలియజేస్తున్నాను కానీ అల్టిమేట్లీ అది తెలుసుకోవలసింది ఎవరు నువ్వే అది తెలియవలసింది ఎవరికి నీకే అది ఎరుక ఎవరికి నీకే కాబట్టి నీలో ప్రిపేర్నెస్ ఉండాలయ్యా నాలో కాదు చెప్పేవాడికి ఎంతో ఆ స్థానం ఉండాలి ఆ స్థితి ఉండాలి చెప్పేవాళ్ళు కూడా రాగద్వేషాలు కామక్రోధాలు ఈర్ష అసూయ ఇవన్నీ లోపల గందరగోళం లోపల ఉండి వాడు కూచిన ఆత్మబోధ చెప్పినా వినేవాడికి ఏమీ శుద్ధం సుమతి అర్థమైందండి ఇప్పుడు గ్లాసులో నీళ్లున్నాయి మురికి నీళ్ళు అనుకోండి మీరు ఇంకో గ్లాసులో పోస్తున్నారు అది ఆ గ్లాసు ఇది పోసే గ్లాస్ అనుకుందాం ఈ గ్లాసులో నీళ్లున్నాయి ఇది బాగా కలుషితం అయిపోయింది మీరు బాగా క్లీన్ చేసుకుని మీ గ్లాసును శుభ్రంగా తొమ్ముకొని పట్టుకొచ్చి పెట్టారనుకోండి నేను మీ గ్లాసు శుభ్రంగా తోమున్న అందులో పోస్తే ఏ నీళ్లు పడుతుంది మురికి నీళ్లే పడుతుంది కాబట్టి పోసే గ్లాసులో కూడా మురికి లేకుండా చూసుకోవాలి సుమా పోయించుకునే గ్లాసులోనూ మురికి ఉండకూడదు పోసే గ్లాసులోనూ మురికి ఉండకూడదు ఉందనుకోండి పోసేది పోయించుకునేది రెండు మురికి పడుతూనే ఉంటున్నది కాబట్టి ఇక్కడ అందుకనే ఇక్కడ శంకర్లు వారంటారు ఆ అధికారిత్వాన్ని ప్రధాన భూమికగా ఆత్మ ఆత్మజ్ఞాన సాధనకు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఏంటంటున్నారని అంటే తపోబిహి క్షీణపాపానాం ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూడండి తపోబిహి తపస్సు చేత బాగా ఆలోచించండి మనం ఏదో ఒక గంట సేపు ఇదేదో వినేసి లేకపోతే ఒక గంటసేపు పూజ చేసేసి ఒక గంటసేపు జపం చేసుకుని లేకపోతే ఏదో అలా చేసేస్తే అయ్యేటువంటి విషయం కాదండి ఇది మరి అలా కానప్పుడు మాకు ఎందుకండి మేము ఇరవై నాలుగు గంటలు ఎలా కూర్చోగలవండి దీంట్లో ఏదో భార్య పిల్లలు భర్త ఇళ్ళు సంసారం వ్యాపకం వ్యాపారాలు మాకు మీకంటే ఏమీ లేదు ఉదయం సాయంత్రం కాదు ఉదయం నుండి ఇరవై రోజులు కాదు నలభై రోజులు చెప్పాన మీకు హాయిగా చెప్పుకుంటూ వెళ్తారు మీకు అనే భావన కలగచ్చు అంటే మిమ్మల్ని ఇరవై గంటలు ఇదే పని మీద ఉండాలని కాదు చెప్పింది అక్కడ శాస్త్రం ఇక్కడ సాధన అనేటువంటి దానికి చాలామంది అంటారు సాధన చేయాలి సాధన లేకపోతే ఇంకోటి లేదంటారు ఆ సాధన ఏంటో మీకు చాలా క్లుప్తంగా చాలా అర్థమయ్యే రీతిలో చాలా సరళంగా మీకు చెప్తాను సాధన అంటే శంకరుల యొక్క దృష్టిలో మనస్సులో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడమే సాధన అంతకంటే గొప్ప సాధన ఏం లేదు అందుకనే వేమని అంటాడు చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం చూడండి మనం భగవంతుడి ముందు ఆరాధన చేస్తాం అంటే అర్థం ఏంటంటే అక్కడ చిత్తశుద్ధి లేకపోతే శివ పూజ చేయకూడదండి విష్ణు పూజ చేయొచ్చండి అని అడుగుతాడు ఇది పెద్ద ప్రాబ్లమాటిక్స్ ఇది ఇది సెన్స్లెస్ ఫెలోస్ ఇది ఇక్కడ ఏంటంటే వేమన యొక్క అప్రోచ్ ఏంటంటే మనం ఈశ్వరారాధన చేస్తున్నాం ఆ పరమాత్మ ముందు శివ అంటే శబ్దం ఏంటంటే మంగళకర అంటే అది విష్ణు అవ్వచ్చు శివుడు అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు దైవం ఎందుకు మనకు మంగళాన్ని చేకూర్చేది అమంగళమిచ్చేది దైవం అవుతుందా అవ్వదు కాబట్టి శివ శబ్దానికి అర్థం మంగళకరహ శివ కాబట్టి ఆ శివుడి ముందు కూర్చొని అసలు ఈ లోకంలో మంగళకరమైంది ఏంటి చెప్పండి చాలామంది అంటారు పెళ్ళైతే మంగళకరం అంటారు బాగా ఆలోచించండి పిల్లలు పుడితే మంగళకరం అంటారు బాగా ఆలోచించండి అవన్నీ మంగళకరాలు అమంగళకరాలు పక్కన పెట్టండి అసలు ఈ లోకల్లో పెద్ద మైలేంటే పుడితే మైల చస్తే మైల ఈ మధ్యలో బతుకున్నంత వరకు మన మైలే రాత్రి పడుకుంటే ఉదయం మైల ఉదయం నుంచి బయట తిరిగి వస్తాం సాయంత్రం మైల పడుతున్నాం కాబట్టి మైల లేని క్షణం లేదు కాబట్టి అంతా అమంగళమే ఈ ప్రకృతిలో ఉన్నంతకాలం అమంగళమే ప్రకృతిలో పడ్డప్పటి నుంచి ప్రకృతి నుండి వెళ్ళిపోయేంత వరకు అమంగళమే అమంగళం కాబట్టి మరి అమంగళంగా ఉన్న నన్ను మంగళంగా మార్చగలిగేది ఏంటి శివ ఆ పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ ఎదుట మనం కూర్చొని నాకు పెళ్ళైతే బాగుండు నాకు పిల్లలు పుడితే బాగుండు నాకు ఉద్యోగం వస్తే బాగుండు నాకు డబ్బు వస్తే బాగుండు నాకు రెండు ఇళ్లు బాగుండు నాకు రెండు కార్లు వస్తే బాగుండు నాకు ఇంక్రిమెంట్స్ వస్తే బాగుండు నాకు ప్రమోషన్ వస్తే బాగుండు లేకపోతే అదైతే బాగుండు అంటే ఇంకా మంగళాన్ని చేకుర్చే ఆ పరమాత్మ ఎదురుకుండా కూర్చొని ఇంకా అమంగళాలనే కోరుకుంటున్నావురా కాబట్టి చిత్తశుద్ధిని కోరుకోరా పరమాత్మ దగ్గర అంటున్నాడు వేమన చిత్తశుద్ధి లేని అంటే చిత్తశుద్ధిని కోరుకో ఇంకేం కోరుకోకున్నావు ఆయన దగ్గర మరి చిత్తశుద్ధి కోరుకుంటే ఏమవుతుందండి చెత్తశుద్ధి అవుతుంది అంతకంటే ఏం చిత్తశుద్ధి కోరుకుంటే ఏమవుతుంది చెత్తశుద్ధి అవుతుంది ఈ లోపల చాలా చెత్త ఉంది అనేక జన్మ సంప్రాప్త కర్మలు ఎన్ని జన్మలుగా పోగు చేసి పెట్టుకున్నటువంటి ఇది పనికొస్తుంది అది పనికొస్తుందని పోగు చేసుకుని లోపల ఎంతెంత పోగు చేసుకుని పెట్టుకున్నామో మైలలు మలాలు అవన్నిటినీ శుద్ధి చేయగలిగింది కేవలం ఈశ్వరారాధన కేవలం భగవద్రాధన మాత్రమే అంటే ఒక పాత్ర రాగి పాత్ర ఉందనంటే దాన్ని చింతపండు ఇసకా పెట్టి తోమితే శుద్ధవుతుంది శుభ్రంగా కడిగిన తర్వాత చూస్తే తలతల మెరుస్తుంది బాగా ఆలోచించండి ఒక బట్టను శుద్ధం చేయాలనుకోండి సర్ఫ్ వేసి నీళ్లలో నానబెట్టి తర్వాత బాగా జాడించి పిండి ఆరేస్తే శుద్ధమవుతుంది ఒక బంగారం ఉందనుకోండి దాన్ని పవిత్రం చేయాలనుకోండి నిప్పులో పడేస్తే పవిత్రమవుతుంది కానీ ఇవన్నీ పదార్థాలు బయటికి కనిపిస్తున్నాయి శరీరానికి ఇబ్బంది అయితే నీళ్లు పెట్టి కడుక్కోవచ్చు పళ్ళకి బ్రష్ పేస్ట్ పెట్టి తోమేయొచ్చు కానీ మనస్సుని పవిత్రం చేయగలిగేటువంటి మార్గం ఈ లోకంలో దేనికి లేదు కేవలం ఒక్క భగవదారాధన వల్ల మాత్రమే సాధ్యపడుతుంది చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తుంది మనకు భవిష్యత్తులో ఈ ఆత్మబోధలో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు శంకర్ల యొక్క ముందు స్టాండ్ ఏమంటున్నారంటే తపోబిహి అంటే తపస్సు చేత తపస్సు అంటే ఏంటండి తపస్సు అంటే ఇక్కడ అంటారు చాలా అమోఘమైనటువంటి ఈ తపస్సు అనేటువంటి శబ్దానికి ఇక్కడ వ్యాఖ్యానం చేస్తూ వ్యాఖ్యానకారులు అంటారు నిత్య నైమిత్తికాది అనుష్ఠానైన పాపానా నష్ట కలుషానాం అంటే తపస్సు అనంటే ఏంటయ్యానంటే నిత్య నైమిత్తికాది అనుష్ఠానై నిత్య నైమిత్తిక కర్మల్ని అనుష్ఠానం చేసేటువంటి వాడు తపస్వి ఇక్కడ ఎంత క్లీన్గా చెప్పారు చూడండి నిత్య నైమిత్తిక కర్మలంటే ఏంటనంటే నిత్యము మనం చేయవలసినటువంటి కర్మలు ఏంటండి ఏమిటనంటే మనకు సింపుల్గా రమణ మహర్షి అద్భుతమైనటువంటి టెక్నిక్ చెప్పారు ఆయన ఏమంటారంటే మనం ఈ లోకానికి ఈ లోకల్లో సంబంధం పెట్టుకునేందుకు మూడింటిని వాడుకుంటున్నామట మనం ఈ లోకల్లో సంబంధం పెట్టుకునేందుకు మూడింటిని వాడుకుంటున్నాం ఏమిటా మూడు అనంటే శరీరము వాక్కు మనసు కదా అందుకని ఆయన అంటారు కాయవాంగ్ కార్యముత్తమం ఈ మూడింటినే వాడుకుంటున్నాం మనం ఈ శరీరంలో బ్ర ఈ లోకంలో ఈ సమాజంలో వ్యవహరిస్తున్నంత కాలం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ మూడింటినీ వాడుకుంటున్నాం అంతే కదా శరీరంతో బయట ప్రవర్తిస్తున్నాం వాక్కుతో మన భావాలన్నింటినీ వ్యక్తపరుస్తున్నాం మనస్సుతో సంకల్ప వికల్పాలు ఆలోచనలు రూపకల్పనలు ప్రణాళికలు ఇవన్నింటినీ రూపొందించుకుంటున్నాం కాబట్టి మనస్సు పనిచేస్తుంది వాక్కు పనిచేస్తుంది ఈ దేహము పనిచేస్తుంది అందుకనే దీన్ని కార్యకరణ సంఘాతములు అని అంటారు అసెంబ్లీజ్ ఆఫ్ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ అనమాట ఏం కాంప్లెక్స్ ఇది బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ మా గురువు గారు అంటారు ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ ఇది ఇందులో ఉన్నాయి నవద్వారే పురే దేహీ కాబట్టి ఇంత శరీరాన్ని మనం వాడుకుంటున్నాం ఈ శరీరంతో బయటకు వస్తున్నాం ఉదయం లేచింది మొదలు చూడండి మంచం మీద నుంచి అని లేచి కళ్ళు తెరిచామని అంటే గుర్తుపెట్టుకోండి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడక ముందే లోపల మనస్సు మేలుకుంటుంది అది కళ్ళు తెరిచేస్తుంది మనోనేతరం ఇంకక్కడ ఆలోచనలు మొదలవుతుంది ఈరోజు ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి ఉదయాన్నే ఆత్మబోధకెళ్ళాలి అయ్యో టైం ఇంత అయిపోయింది పళ్ళు తోముకోవాలి స్నానం చేయాలి అని ఎప్పుడైతే ఈ సంకల్పాలు వచ్చిందో మనస్సులో సంకల్పాలుంటే సరిపోదు సుమి శరీరం దానికి సహకరించాలి కాబట్టి మనస్సులో కలిగిన సంకల్పాలని ఈ శరీరానికి అప్పచెప్పి ఇంద్రియాల ద్వారా ఆ చేస్తున్నాం కాబట్టి మనస్సులో ఉండే సంకల్పాలని శరీరానికి శరీరం ద్వారా పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి మనస్సుని వాడుకుంటున్నాం దేహాన్ని వాడుకుంటున్నాం ఇకపోతే కేవలం మనస్సు శరీరాన్ని వాడుకుంటున్నామా లేదు మానవ జన్మకు ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం ఏంటనంటే మన మనోభావాల్ని ఎదుటి వ్యక్తితో పంచుకునేందుకు ఈ ఇంద్రియాన్ని వాడుకుంటున్నాం ప్రధానంగా అంటే నా మనస్సులో ఏముందో ఇతరులకి తెలియజేయడానికి ఇది గొప్ప ఉపాయం సాధనం కాబట్టి శరీరము వాక్కు మనస్సు ఈ మూడు త్రికరణములు అంటారు ఈ మూడిటి వల్లనే అశుద్ధం వస్తుంది ఈ మూడింటిని ఎప్పుడు శుద్ధం చేసుకోవాలి ఎలా చేయాలండి కాయవాంగ్ కార్యముత్తమం ఏం చేయాలండి పూజనం జపహ చింతనం క్రమాత్ ఏం చేయాలయ్యా ఈ మూడింటికి మూడు పనులు అప్పచెప్పారాయన పూజనం శరీరంతో పూజనం దేవతారాధన ఏంటండి ఎదురుగుండా ఒక విగ్రహం పెట్టి ఏదో ఒక లింగం అంటారు లేకపోతే సాలగ్రామం అంటారు ఏదో ఒక విగ్రహం పెడతారు దాన్ని పూజ చేయమంటారు ఏంటి నమ స్తోమాయచ రుద్రాయచ నమ స్థామ్రాయచ ఏంటిది అభిషేకాలు చేయడం దానికి పూలు విసిరేయడం అక్షంతిలు వేయడం అగరవత్తి పెట్టడం హారతి చూపించడం దానికి నివేదన పెట్టడం ఏంటండి అదే సాధన మన కంటికి దైవం కనపడదు అదొక పదార్థంలా కనిపిస్తుంది బాగా ఆలోచించింది అంటే ఈ ప్రకృతిలో శ్రేష్టమైనటువంటి వస్తువులో ఫలానా దీంట్లో శివ ఆరాధన చేయాలి ఫలానా ఈ విగ్రహంలో ఈ రాతిలో మహావిష్ణువుని ఆరాధన చేయొచ్చు ఈ షోణశిలలో గణపతిని ఇలాగా పంచాయతన దేవతారాధన మనకు చెప్పబడుంది ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాదం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ పాపనాశకం బాగా చూడండి ఈ దేవతల్ని మనం నిత్యం ఆరాధించి ఆరాధనా క్రమాన్ని మనం తెలుసుకుని ఒక సత్పురుషుడి ద్వారా ఆ ఆరాధన చేయడం వల్ల ఆ భగవద్ ఆరాధన చేయడం వల్ల మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ప్రాతకాలంలో ఇంట్లో లేచి స్త్రీ అయినా పురుషుడైనా ఇంటిని శుద్ధం చేసుకుని ఆ దేవతా మందిరాన్ని శుద్ధం చేసి వాళ్ళకి ఏం డబ్బులు దశకం లేకపోతే పెద్ద పెద్ద ఇళ్ళు బంగళాలు పెద్ద కారులు పనివాళ్ళక్కర్లేదండి చిన్న గుడిసే ఉన్నా చాలండి అక్కడ దేవుడికి సంబంధించినటువంటి చక్కటి పూజా పూజామందిరం ఉందనుకోండి అక్కడ నిరంతరం అభిషేకం అర్చన ఆరాధన చేసి చక్కగా దీపాలు వెలిగించి అగరవత్తులు పెట్టి కొత్త పుష్పాలు అక్కడ పెట్టి ఆ నివేదన పెట్టి ఆ ఇంట్లో చూడండి ఒక చక్కటి దివ్యమంగళమైనటువంటి వాతావరణం వస్తుంది ఏడు గంటల దాకా లేవకుండా ఏడు గంటలకు లేచి ఆ పాచమోహం పెట్టుకుని పళ్ళు ఇళ్ళు తోమకుండా ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆ కాఫీ టీలు పెట్టి ఈ కుడితి తాగినట్టు అనుకుంటూ లోపలికి జురుతూ వాళ్ళ ఇంట్లో వాతావరణం చూడండి ఈ సంస్కరింపబడ్డ వారు ప్రవర్తించేటువంటి ఆ ఇంట్లో వాతావరణం చూడండి ఇది దైవీకమైనటువంటి గుణం అది ఆస్తురిక గుణం గుర్తుపెట్టుకోండి ప్రాతకాలంలో అందుకనే నిద్రలేవాలి ఎందుకనంటే మనకు పడుకునేదానికి ప్రకృతి టైం పెట్టింది రాత్రి సంధ్యాసమయం అయిపోయిన తర్వాత చేసి ఎనిమిది తొమ్మిది గల్లా పడుకోవాలంతే అంతేకాదు ఆయుర్వేద శాస్త్రం అంటుంది ఎక్కువ తినేవాడు అత్యంబుపానాత్ అతిమైథనా అంటే ఎక్కువగా తింటూ తాగుతూ ఉన్నవాడు ఎక్కువగా స్త్రీలు పురుషులు రమిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరికి జబ్బులు ఎక్కువ వస్తాయంటే అధికంగా తినేసి తాగేసి ఉండేవాళ్ళు ఎక్కువగా స్త్రీ పురుషుల మైదానాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఎక్కువగా అతిగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు అతిగా నిద్రలు మేలుకుని రాత్రిపూట పగలంతా పడుకునేటువంటి వాళ్ళు జబ్బుకి ఇంతకంటే గొప్ప లక్షణాలు అక్కర్లేదు ఇవి చేసేవాళ్ళు ఖచ్చితంగా జబ్బు పడతారు ఇరవైలోనే వాడికి అరవై వచ్చేస్తుంది షష్టి పూర్తి చేసేయచ్చు వీడికి ఇరవై వచ్చేటప్పటికే షష్టి పూర్తికి రెడీ చేసుకోవచ్చు వాడికి కాబట్టి నిత్యం యవ్వనంగా ఉండాలంటే ఇవన్నీ మనం జాగ్రత్తగా పాటించాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగనే ఆహార నియమాన్ని ఉండాలి వ్యవహారంలో ఒక నియమం ఉండాలి అందుకనే ఆహారం అంటే ఎక్కడ పడితే అక్కడ తినేయడం ఏది పడితే తినేయడం ఎప్పుడు పడితే తినేయడం ఎలా పడితే అలా తినేయడం కాకుండా యుక్తాహార హితభుక్ మితభుక్ హితమైంది తినాలి హితమంటే ఏంటి శుద్ధమైనటువంటి పదార్థాలు తెచ్చుకుని భగవన్నామ స్మరణతో భగవచ్చింతనతో దాన్ని వండుకుని పవిత్రంగా స్నానం చేసి శుచిరు భూత్వ శుచితోటి మడికట్టుకుని దాని వండి అది భగవంతుడికి నివేదన పెట్టి అది మనం తినాలి ఇవన్నీ సాధనలో భాగాలండి ఇవన్నీ మనం రోజు వండుకునేదే కానీ దాన్ని సాధన బుద్ధితో చేశారనుకోండి మీరు సాధకులవుతారు యోగులు అవుతారు అది కేవలం ఆ ఇదే మన గురించి అని చెప్పేసి పప్పు తీసేసి వేసేసి వండేసి స్నానం లేదు పానం లేదు అలా ఇంకో చేత్ ఏదో తాగుతూ తింటూ దీన్ని వండుకుంటూ స్నానం లేక పానం లేక వండింది పట్టుకొచ్చి అక్కడ పెట్టుకుని ఆ వండేటప్పుడే వీళ్ళకి నోట్లో నుంచి లాలాజలాలన్నీ గంగా ప్రవాహం లాగా అది పట్టుకొచ్చి పెట్టి ఇంకా మంచి చెడు పెద్ద చిన్న దైవం భక్తి ఏమీ లేదు తీసుకొని ప్లేట్లు వేసుకొని శుభ్రంగా తినేసి అని పీకల్లాక పడుకునేటువంటి వాడు సాధకుడు కాలేడు వాడు ఇక్కడికి కూర్చొని ఆత్మబోధ చెప్పండి గురువు అంటే ఏం చెప్తామండి ఏం చెప్తా చెప్పండి సంస్కరింపబడి ఉండాలి మనిషికి సంస్కారం ఉండాలి చేసే కర్మలలో ఆ శుద్ధత మాట్లాడే మాటలో ఆ పరిమితి చేసే చేష్టలలో ఆ సంస్కార ఇది ఉండాలి బాగా ఆలోచించండి అప్పుడు సాత్వికత వస్తుంది బాగా ఆలోచించండి మా గురువు అంటుంటారనమాట ఋషికేశులో ఒక స్వామీజీ ఉన్నారట ఆయన ఏంటంటే ఓ ఆయన ఉపన్యాసం చెప్పేటప్పుడు వినేవాళ్ళకు కూడా అలజడి కైకై కైకై అని అరిచేస్తుంటారు ఆయన ఓ గోళ గందరగోళం భీమత్సంగా ఒక భీకరమైనటువంటిదే సృష్టించేస్తుంటారు మా గురువు గారు ఏంటంటే దయానంద స్వామిజీ ఆయన ఉపమానంగా చెప్తారు ఇది రజోగుణ ప్రసంగి ఇదేంటి రజోగుణ ప్రసంగం ఇంకొక ఆయన ఉన్నారు ఆయన ఏంటంటే ఇంక అసలు ఏం మాట్లాడతాడో అతనికే అర్థం కాదు ఎక్కడెక్కడికో వెళుతుంటాడు ఏవేవో మాట్లాడుతుంటాడు సంబంధం లేనివన్నీ పట్టుకొచ్చి పెడుతుంటాడు అదేంటంటే తమో గుణ ప్రసంగం సత్వగుణ ప్రసంగం ఎలా ఉంటుందనంటే ఇంద్రియ చేష్టలు తగుమాత్రంగా ఉంటాయి ఇలా చేతులు కట్టేసుకుని ఇలా కూర్చుని కర్రపుల్లాగా అపోబిక్షీణ పాపానాం శాంతానాం బీతరాగినాం ముముక్షునాం అపేక్షోయం ఆత్మబోధో విధియతే తపస్సు చేత ఎవడి ఇంద్రియాలన్నీ కూడా శుద్ధమైపోయాయో మనస్సు ఎవడి ద్వారా ఏ కర్మల ద్వారా పవిత్రమైపోయిందో ఇంద్రియాలు పవిత్రమయ్యి మనస్సు పవిత్రమైపోయి శరీరము పవిత్రమైపోయి వాడు మోక్షానికి అర్హుడవుతున్నాడో అట్టివాడికి ఈ ఆత్మబోధ చెప్తున్నామండి రెండోసుకోవచ్చు పోదామండి ఇది ఏం పనిచేది ఇది ఇంద్రియ చేష్టలు తగుమాత్రంగా ఉండాలి వ్యాఖ్యానము దానికి ఉండాలి సంబంధమైనటువంటి వ్యాఖ్యానం ఉండాలి రాగద్వేష రహితంగా అక్కడ ప్రవర్తించగలగాలి ఈశ్వరానుగ్రహం అక్కడ కనిపిస్తూ ఉండాలి ప్రతి మాటలో ఎలా ఉండాలి అనంటే ఆ సాధు వచనాలు వింటుంటే అబ్బా ఇంకా ఈ క్షణం నుండి నేను ఇది ఆచరించాలి ఎట్టి పరిస్థితుల్లో అనిపించే గాఢమైనటువంటి భావన జనిస్తే అది సత్వగుణ ప్రసంగం అది అది సత్వప్రసంగం అది అందుకనే గురువు దగ్గర ఉండాలండి ఎప్పుడు గురువు లేరండి కానీ నేను మీ అందరి గురువునండి ఇదేంటండి నేమో నాకు అర్థం కానీ నాకెవడు గురువు లేడు కానీ నేను మటుకు మీ అందరి గురువుని ఇది అసంప్రదాయవిత్ మూర్ఖవత్ ఉపేక్షణీయ వాడు మూర్ఖుడు అంతే శంకరులు అంటారు నాకు తల్లిదండ్రి లేరండి నేను మొట్టకెమనబడితే కనేస్తానండి నువ్వు తల్లిదండ్రి లేకుండా ఎలా పుట్టావరా తల్లిదండ్రి ఎవరో నాకు తెలియదంటే సరే వీడు పుట్టే ముందే వీడు పుట్టిన వెంటనే వాళ్ళు పోయారు లైన్ కట్టారు వాళ్ళు పాపం తెలియదనుకోవచ్చు అసలు నాకు తల్లిదండ్రే లేరండి అంటున్నాడు అనుకోండి వాడిని ఏమనాలి వాడిని ఏమంటారు మీరు చెప్పండి ఏమంటారు మూడుడు కాదు మూర్ఖుడు అలాగనే నాకెవడు గురువు లేడండి అన్నాడనుకోండి మూర్ఖ అంతేకాదు మూర్ఖవత్ ఉపేక్షణీయ అలాంటి వాళ్ళ జోలికి కూడా మనం వెళ్ళకూడదు శంకర్లు అంటున్నారు అక్కడ రజోగుణం ఉంటుంది ఎందుకంటే గురువు సన్నిధిలో ఉండి గురువుకు సేవ చేసి అందు అందుకనే త్యాగరాజస్వామి వారు కూడానండి గురు లేక ఎటువంటి గునికినైనను సద్గురువు లేక ఎటువంటి గుణికినైన అని త్యాగరాజ కీర్తనలో ఉంది గురువు లేకపోతే ను ఎంత గొప్పవాడి అయితేనే ను నాకు అనవసరం అంతే నీకు గురు ఉన్నాడా నీకు ఒక పరంపర ఉందా ఒక శాస్త్రముందా మార్గము అతను నిర్దేశించేటువంటి మార్గము ఒక క్రమం ఇక్కడ శంకర్ని చూడండి ఇక్కడ అందుకనే సాధన చేయాలి సాధన చేయాలి అంటుంటారు ఏమిటా సాధన తపస్సు అంటే ఏంటి శరీర వాక్ మనోబిహీ దేహంతో వాక్కుతోటి మనస్సుతోటి ఈ మూడు మనం వాడుకుంటున్నాం ఈ లోకల్లో బాగా గుర్తుపెట్టుకోండి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ మూడే వాడుకుంటున్నాం అవునా కాదా గుర్తు మనం భోజనం చేస్తాం ప్లేట్ కడుక్కుంటాం గ్లాసు కడుక్కుంటాం నీళ్లు గ్లాసులో పోసుకుంటాం కంచెంలో పదార్థం పెట్టుకుంటాం ఎందుకండి ఈ పదార్థం తినేది కడుపుకి ప్లేట్ ఎలా ఉంటే మనకెందుకు అనుకుంటావా లేదు కాఫీ పోయండి గ్లాసులు ఏ మురుకుంటే ఏంటి దానికి ఉంటే దానికి ఉంటుంది కాఫీ పోయండి నేను తాగుతాను నేను తాగేది కాఫీనే కానీ గ్లాసును కాదు కదా అంటామా కాదు భోజనానికి ముందు పానీయ సేవనానికి ముందు ఎలాగైతే పాత్రశుద్ధి చేసుకుంటాము నాయన ఈ లోకల్లో నువ్వు వెళ్ళి ఈ లోకల్లో నువ్వు కలబడి వ్యవహారం చేసే ముందే ఒక్కసారి శరీర వాక్కుల్ని ఇంద్రియాలని మనస్సుని పవిత్రం చేసుకుని వెళ్ళవయ్యా ఎలాగా పూజ చింతనం క్రమాత్ ప్రాతకాలంలో లేచి దేవతారాధన చేయండి ఆ దేవతారాధన కూడా ఎలా చేస్తారు తెలుసా భగవంతుడి దగ్గర ఆత్మబోధ కావాలనుకుంటే ఆత్మబోధ అక్కర్లేదనుకుంటే మా మా ఉపాత సంస్థ దురితక్షయ ద్వారా నాకు ఉద్యోగం కావాలి వ్యాపారం అభివృద్ధి అవ్వాలి డబ్బులు పెరిగిపోవాలి కనకరత్న మణిభూషిత కాంచనాది వస్త్ర విచిత్రాభరణాభివృద్ధ్యర్థం విని చెప్పుకోవచ్చు ఆత్మబోధ కావాలా నీ ఉద్ధరణ కావాల ఆ భగవంతుడి ముందు కూర్చొని ఏమి అడక్కండి అంతఃకరణ శుద్ధ్యర్థం ఆత్మజ్ఞాన ప్రాప్త్యర్థం అది రెండే ఇంకా మూడోది కోరుకోకండి వాడికి తెలుసు వాడు చూసుకుంటాడు ఇది రెండే కోరుకుండా పరమాత్మ దగ్గర పరమాత్మ నాకు అంతఃకరణ శుద్ధి నువ్వు ఆత్మజ్ఞాన ప్రాప్తి చాలు ఇంకా మూడోది అక్కర్లే ఇంకెందుకంటే అది రెండూ వచ్చేస్తే ఇంకా వాడికి పరమాత్మ స్వరూపం అయిపోయిన తర్వాత బ్రహ్మవిద ఆప్నోతి పరం తేశాభ్యుక్త సోష్ణుతే సర్వాన్ కామాన్స బ్రహ్మణా విపశ్చితే ఉపనిషత్ అంటుంది నువ్వు పరమాత్మవయ్యావు అనుకోండి బాగా ఆలోచించండి ఇప్పుడు ఒక రాజుగారు ఉన్నారు ఆయన సమస్త రాజ్యాల్లో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యము భూమి మొత్తం అంతా కూడా అతనిదే కదా రాజుదే కదా ఇప్పుడు ఎవడైనా ఆ సమస్తాన్ని పొందాలనుకుంటే ఏమవ్వాలి ఆ రాజు యొక్క స్థానాన్ని అధి అధిరోహిస్తే వాడైపోతాడు ఇప్పుడు ఆ రాజుగారు చనిపోయారనుకోండి వెంటనే ఒకళ్ళని రాజుగా అక్కడ నియమింపబడ్డాడు వాడు ఆ రాజు యొక్క స్థానం మీద కూర్చోవడమేంటి ఆ స్థానంలో వాడు అధిరోహించడమేంటి సమస్తము వాడిదే అయిపోయింది ఇప్పుడు అలాగనే ఇక్కడ ఎప్పుడైతే నీ జీవత్వం తొలగి నువ్వు పరమాత్మ స్థితిని పొందావో ఆ పరమాత్మ తత్వానుభూతిని నువ్వు కలిగించుకున్నావో ఆ రోజున పరమాత్మది ఏదైతే అయ్యిందో అదంతా నీదే కదా ఇంకా మళ్ళీ నీకు ఒకటెందుకు రెండెందుకు మొత్తము నీదే కదా అంతా ఇవ్వడానికి వాడు సిద్ధంగా ఉంటే నాకు అన్నీ వద్దు ఒక్కటి ఇవ్వనంటే మనం ఏం చెప్తాం మొత్తం అంతా ఇవ్వడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు అందులో మన హిందూ ధర్మంలో దేవతల రూపం మీరు చూస్తే ఇలా పెట్టుంటుంది చెయ్యి అంతేగాని ఇలా అంటుందా చెప్పండి లేకపోతే ఇలా పెడతాడా ఇవన్నీ రాజకీయ నాయకులు ఇలా పెట్టేది ఇలా పెట్టేది ఇలా పెట్టేది ఇవి వాళ్ళు పరిమితమైన వాళ్ళు భగవంతుడు ఇలా పెడుతున్నాడు అంటే ఇలా కూడా పెట్టండి ఇలాగా ఇదేంటి సమస్తము నీకు అంటే మీకు అర్థమైందండి ఎవడికైనా మనం దానం చేసిన తర్వాత ధార విడిచిపెడతాం కదా అంటే ఎలాగా ఇలాగే భగవంతుడు సమస్తాన్ని ధార మనకు అది ఆ ధార పోయడమే దానికి అర్థం భగవంతుడు సమస్తాన్ని ధారపోస్తున్నాడు మనం ఏంటంటే మా ఆవిడి కొంటలో బాగున్నానండి నాకు కొడుకు కుదురు కావాలండి నాకొక ఇల్లుంటే బాగుంటుందండి నాకొక కారు బాగుంటుందండి ఇక కోరుకుంటున్నాం వాడు సమస్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఒక్కటడుగుతున్నావు కాబట్టి సమస్తాన్ని నువ్వు పొందాలనంటే వాడి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి వాడి స్థితిని పొందాలి ఆ స్థితిని పొందడానికే ఇక్కడ శంకర్లు అంటారు తపో క్షీణపానాం ఈశ్వర ఆరాధన భగవద్ ఆరాధన మహావిష్ణువుని ఆరాధించండి శివుణ్ణి ఆరాధించండి అమ్మవారిని ఆరాధించండి గణపతిని ఆరాధించండి ఏమక్కలేదు సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి ఉన్నాడు ఆరాధించండి మీకు ఈ విగ్రహాల మీద మనస్సు కుదరలేదా ఆ సూర్యుడి మీద మనస్సు పెట్టండి సాక్షాత్ ప్రత్యక్ష దైవం ఈ పంచాయతీని దేవత వీళ్ళని ఎవరైతే నిరంతరం ఆరాధిస్తారో వాళ్ళ యొక్క పాపాలు క్షమింపబడుతుంది ఇక రెండోది వాక్కు చేత ఏం చేయాలండి నూరుంది కదా అని ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా లోడలోడ మాట్లాడడం కాకుండా అవసరమైనది మాట్లాడండి మీకు ఏది అవసరమో ఈ వాక్కు చూడండి బాగా ఆలోచించండి జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ ఈ జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవా జిహ్వాగ్రే బంధనం ప్రాప్తం జిహ్వాగ్రే మరణం ధ్రువం జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి ఈ జిహ్వం యొక్క అంటే జిహ్వాగ్రే అనంటే అర్థం ఏంటంటే మనం విడిచిపెట్టేటువంటి మాటలో లక్ష్మీదేవి ఉందట ఇప్పుడు మీ జోబులో డబ్బులున్నాయను కొన్ని తీసిరి పారేస్తుంటారు అలాగా అలాగనే ఇక్కడ లక్ష్మీదేవి ఉందయ్యా అని మాట్లాడే మాటల్లో కాబట్టి ఎలా మాట్లాడాలి డబ్బుని ఎలా మనం వాడుకుంటాం ఉంది కదా అని తీసి అవతల పారేస్తామా వాడు వంద అడిగారని వంద ఇస్తారా ఎంత కొసరుతారు ఇవ్వండి యాభైకి ఇస్తారా మొదలెడతారు లేదండి యాభై రెండు ఎలా అయితే కొసరి కొసరి మాట్లాడి ఆఖరికి మనకు ఆ వస్తువు యొక్క నిర్ణీతమైనటువంటి విలువ దగ్గరికి చేరుకొని అప్పుడు మనం ఆ డబ్బు తీసి అది కూడా సార ఆలోచించి చెప్పండి అని చెప్పి మనం ఎంతో ఆలోచించుకుని ఆ డబ్బిచ్చి వస్తువుని కొనుగోలు చేస్తామే అలాగని ఈ మాట కూడా లక్ష్మీదేవి కనుక ఆచి తూచి ఎంచుకొని ఎంపిక చేసుకొని మాట్లాడు అది కూడా ఎంత ఎంత మాట్లాడాలో మాట్లాడాలి నోటుకు వచ్చింది అలాగా లోడలోడ లోడలోడ మాట్లాడుకుంటూ పోవడం ఏది పడితే అది మాట్లాడడం ఇతరులను విమర్శించడం ఎన్ని మాటలో లక్ష్మీదేవి పోతూ ఉంది వాక్ లక్ష్మి అది జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి డబ్బు పోతే ఎలాగైతే వీడికి దరిద్రమో బాగా ఆలోచించండి ఆ డబ్బు ఉన్నంత వరకు బయట మనకు డబ్బు ఆస్తి పాస్తు వరకు అందరూ మన చుట్టూ చేరతారు జిహ్వాగ్రే మిత్ర బాంధవామండి వాడు మాట్లాడడం తక్కువ మాట్లాడతాడండి కానీ మాట్లాడే ప్రతి మాటలో ఎంతో విలువ ఉంటుందండి న్యాయత ఉంటుందండి నిబద్ధత ఉంటుందండి అనేవాడికి అందరూ చుట్టూ వాడు మాట్లాడుతూనే ఉంటాడండి ఆల్ ఇండియా రేడియోలాగా ఒక్క నిజం ఉండదండి బాబు అంతలాగా ఏదో ఒకటి సొరులు మాట్లాడుతూనే ఉంటాడండి బాబు ఊరికి గంటలు అవి బాబోయ్ వాడు దొరికాడంటే ఇంక అంతే ప్రా వాడికి దొరికామా అయిపోయినట్టే బుక్ అయిపోయామండి బాబు ప్రాణహాని వాడికి దొరికితే అని అంటారు కాబట్టి అందరూ దూరం అయిపోతారు కాబట్టి మన వాక్కుని నియంత్రించుకుని నిబద్ధతగా మనం వాక్కు మాట్లాడుతున్నాం అనుకోండి జిహ్వాగ్రేమిత్ర ఒకవేళ ఆ లక్ష్మీదేవి పోయిందనుకోండి బయటికి లక్ష్మి పోతే ఎలాగైతే అన్నీ వదిలిపోతారు అందరూ దూరం వెళ్ళిపోతారు అందరూ వదిలేస్తారు మనల్ని ఎవడు పట్టించుకోడు దరిద్రం వచ్చి పడుతుందో హృద్బాధలు మొదలవుతాయో దారిద్ర్యం వచ్చి మనల్ని చుట్టుకుంటుందో అలాగనే ఈ జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి ఈ వాక్ అనేటువంటి లక్ష్మిని వదిలిపెట్టుకున్నా అనుకోండి వీళ్ళందరూ పోవడం సరికదా బంధనం ప్రాప్తం బంధనం లేనిపోని మాటలు వాళ్ళ మీద ఇళ్ళ మీద మాట్లాడామనుకోండి పటికలు లోపల పాడేస్తాడు తీసుకెళ్ళి జిహ్వాగ్రే మరణ ధృవం మన చావు ఎక్కడ రాసి పెట్టిందా అనంటే మన నోటి మీద మన నాలిక మీద దీనికి ఒక కథ ఉంది అది చెప్పుకుంటే ఇప్పుడు ఆత్మబోధకు వెళ్ళాలి ఏంటంటే క్లుప్తంగా చెప్తాను పండితులు కూడా కూర్చున్నారు కనుక చాలా గొప్ప కథ ఇది రామాయణం మీ అందరికీ తెలుసు కదా అయితే బ్రహ్మగారు దశరథుణ్ణి సృష్టిస్తూ బ్రహ్మ సృష్టి అంటే అందులో ఏమీ తేడా ఉండదు కదండి ఒక్కసారి తేడా చేశాడట ఈ దశరథుడు యొక్క ఆవిర్భావ సమయంలో బ్రహ్మగారు వాడికి ఆయుష్ రాయలేదట వాడు పుట్టాడు ఓ బతికేస్తున్నాడు వేల సంవత్సరాలు అయిపోతున్నా అరవై సంవత్సరాలు వాడు ఏంటి వాడు అలా బతికేస్తున్నాడు వాడు అలా ఇంకంతే వాడికి చావు లేదు ఏం చేస్తాడు మూడు మంది భార్యలండి దశరథుడికి మీరు అనుకుంటున్నారు కౌశల్య సుమిత్ర కైకేయిని ముగ్గురు అనుకుంటున్నారు కాదు ఎంతమంది మూడు వందల అవే అంటే అన్ అకౌంటెడ్ అనమాట అది ఇది అకౌంటబులిటీ అంటే బ్లాక్ మనీ వైట్ మనీ అన్నట్టు ఇది అనకౌంటెడ్ అనమాట ఇది అకౌంటబులిటీ సో ఇంకా వాడికి అసలు మరణం లేదు అసలు అలా ఉన్నాడు వాడు అయితే దేవతలందరూ సమావేశమయ్యి ఏంటయ్యా బ్రహ్మగారు ఇదేంటిది తెచ్చిపెట్టావు మాకు బ్రహ్మ సృష్టి అంటే చాలా నిబద్ధత కలిగినటువంటి సృష్టి ధర్మబద్ధమైనటువంటి కృష్టి అని కదా ఇది ఏంటి అసలు ఇది అని అందరూ కూడా అడిగేటప్పటికి బ్రహ్మగారికి ఏం అర్థం కాలేదు బ్రహ్మగారి తలబట్టు కూర్చున్నారు ఇది ఏంటని అప్పుడు సరస్వతీదేవి ఎందుకంటే కరణేశ్వ మంత్రి కదండి వెంటనే సరస్వతీదేవి వచ్చి ఏం కంగారు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఏం అక్కర్లేదు అని ఆవిడ ఒక చక్కటి రూపకల్పన చేసింది అర్థమైందండి ఏ రకంగా అంటే దశరథుడికి ఒక కొడుకు పుట్టాలి లేక లేక లేక లేక సంతానం అంతవరకు సంతానాన్ని ఇవ్వలేదు అప్పుడు పుట్టాడు రాముడు రాముడు పుట్టిన తర్వాత ఆ రాముణ్ణి చూసి అనుకున్నాడట చూడండి ఒక మనిషికి కళ్ళు మూసుకుపోతాయి చూడండి వాడు అనుకున్నది సాధించిన తర్వాత మనిషి ఇంకా ఎంత వినమ్రంగా ఉండాలో పరమాత్మ నీ వల్లే కదా ఇది పొందాను అనేటువంటి ఆ పరమాత్మ పట్ల అంకిత భావం పోతుంది మనిషికి అది పొందేదాకా రోజు భగవంతుడిని కఠోర దీక్షతోటి ఓ అవి చిలికేస్తారనమాట వాడిని పట్టుకొని వాడింక వీడి చిలుకుడికి తట్టుకోలేక ఇచ్చి పడేశారనుకోండి ఇచ్చిన తర్వాత ఇంక దేవుడులే దెయ్యం లేదు మన పరిస్థితి అంతేనండి మన ఇంట్లో ఎవడైనా పోతే ఏంటోనండి భగవంతుడు ఇలా చేశాడండి అని అదే పెళ్ళైంది అనుకోండి కూతురు ఆ పెళ్లి ఇంట్లో చూడండి దీపం కూడా బెటర్ దేవుడికి టైం లేదండి అందరూ వచ్చేశారండి ఒక పెళ్లి వీళ్ళు వచ్చేసండి బాజా భజంత్రీలు వచ్చాయండి చూడండి అంటే మన ఇంట్లో ఒక పెళ్లి శుభకార్యం జరిగిందనుకోండి దేవుడిని పట్టించుకునే టైం ఉండదు ఎవడైనా పోతే మటు అలా కూర్చుని ఏంటోనండి భగవంతుణ్ణి అన్నారండి ఇలా అయిపోయిందండి అయిపోయింది అంటే ఇదైతే దేవుడు అదైతే దేవుడికి అక్కర్లేదు ఇది మన బుద్ధి అలాగే ఎవరైనా సరే ఏదైనా ఒకటి ఇష్ట వస్తువు ప్రాపణం అంటే పొందేంత వరకు భగవంతుని పట్టుకొని చిలికేస్తాం ఒకసారి అది వచ్చిన తర్వాత దేవుడి వల్ల కాదలండి ఏదో వచ్చింది ఓ పది రోజులు పదిహేను రోజుల తర్వాత అదే కాలక్రమంలో అదే వచ్చేసింది అనుకుంటాము అలాగనే దశరథుడు కూడా అంతవరకు చాలా ఇదిగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తి రాముడు పుట్టిన తర్వాత వెంటనే రాముణ్ణి చూసి ఆ వశిష్టాది మహర్షులందరూ ఉంటే అబ్బా ఈ రాముడి గురించే కదా నేను ఇంతకాలం ఉన్నది ఈ రాముడు నన్ను వదిలిపెట్టిపోతే ఇంక నేను చచ్చిపోవడమే మేలు అనుకున్నాడట వెంటనే సరస్వదేవి సదాసు అని రాసింది జిహ్వాగ్రే మరణం ధ్రువం వాడి కర్మను వాడి చేతే రాయించింది అక్కడ అందుకనే రాముడి వియోగం దశరథుడికి ఆ రకంగా జరగడం కూడా లోక కళ్యాణం గురించి వీడు చావకుండా ఇప్పుడు వాడు యజ్ఞానికి వచ్చి కూర్చుండేవాడు ఇక్కడ ఆత్మబోధం వింటుండేవాడు ఇంకేం చెప్దాం మనం వాడు ఆత్మబోధ వినడానికి కూర్చోవడం కాకుండా ఎంతో మంది ఆత్మబోధను వినేసి వీడు ఎలా చెప్తున్నాడు ఈ కుర్ర కుంక చూద్దాం ఈ కుర్ర సన్యాసి ఎలా చెప్తున్నాడో చూద్దాం అని వచ్చి కూర్చుని ఇలా ఏం చెప్తాం మనం ఆయనకి కాబట్టి క్లీన్ అయిపోవాలి ప్రకృతిలో ఎప్పటికప్పుడు ఏడున్నర ఎనిమిది అయితే ఇక్కడ నుంచి ఎలా అయితే మనం క్లీన్ అయిపోతున్నామో టైం అవగానే క్లీన్ అయిపోవాలి కాబట్టి జిహ్వాగ్రే మరణం ధ్రువం బాగా ఆలోచించుకోండి కాబట్టి మన వాక్కుని కూడా నిబద్ధతగా ఉపయోగించండి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి మరి మిగతా సమయం బాగా ఆలోచించండి ఒక కోటికో కుక్కకో పిల్లికో నక్కకో చీమకో జపం చేసే శక్తి లేదండి ఒకవేళ దానికేదైనా భక్తి ఉంటే మొన్న ఏదో ఒక పంది వెళ్ళి ఏదో గుడి చుట్టూ తిరిగిందే కానీ కూర్చొని జపమాలు పూచుకొని చేయలేదు కదా అది ఆ శక్తి నీకు కదా కొంతమంది జన్మలు ఉన్నాయి ఆ పంది అయినా ప్రదక్షిణం చేసింది ఆ పందిని విమర్శించే అడ్డపందులు చాలా ఉన్నాయి లోకంలో ఏం చేస్తాను అది అనుకుంటుంది ఓహో ఏదో జన్మలో ఏం చేశాను ఈ పందిగా పుట్టాను ఈ జన్మలో మంచి చేసుకుందామని గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఈ అడ్డపందులు వీళ్ళు వీళ్ళు ఇంక ఎంత పెద్ద పందులుగా పుడతారో వీళ్ళు నన్ను పట్టుకుని విమర్శిస్తున్నారని అది కూడా పాపం చాలా బాధపడింది రోజు కాబట్టి రకంగా జిహ్వాగ్రే మరణం ధ్రువం జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి ఆ లక్ష్మిని వృద్ధి చేయాలంటే మనం సాధన చేయాలి కదా మీకు వంద రూపాయలు ఇచ్చాను దాన్ని వృద్ధి చేయరానంటే వంద రూపాయలు పట్టుకెళ్ళి సినిమాకి వెళ్ళిపోయి బాల్కనీ టికెట్లు కూర్చుని దొరికినంతా తినేసి శుభ్రంగా అక్కడ అన్నీ చూసేసుకుని బయటకు వచ్చామనుకున్న డబ్బు పెరుగుతుందా దాన్ని వ్యాపారంలో పెట్టాలి కష్టపడాలి రాత్రి దాని గురించి ఆలోచించాలి పెంచాలి అప్పుడు ఒక నెల తర్వాత స్వామీజీ మీరు వందిచ్చారండి ఇదిగో నేను ఐదు చేశానండి అని చెప్పొచ్చు వంద తీసుకొని జోబులు పెట్టుకుని వెంటనే పట్టుకుని ఇక్కడ సినిమాలు ఉంటూ ఓపెన్ అయితే వెళ్ళిపోయి అక్కడ పెద్ద టికెట్ కొనేసుకుని శుభ్రం కూర్చొని ఇంటర్వ్యూల్లో మొత్తం అని తిని తాగేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీ హాత్ ఖాళీ రామ్ అవుతుంది కాబట్టి ఖర్చు పెడితే వృద్ధి కదా దాన్ని కష్టపడితే వృద్ధి అవుతుంది అలాగని ఇక్కడ కూడా మీ వాక్యాలని లక్ష్మీదేవి కదా దాన్ని కష్టపడాలి ఖర్చు పెట్టకూడదు కష్టపడ్డమంటే ఏం చేయాలి భగవన్నామం చేయాలి భగవన్నామే వాక్యాలని కష్టపడి లక్ష్మీకరం చేసుకోవడం కాబట్టి ఆ వాక్కుతోటి జపము ఇకపోతే మనస్సుంది చూసారా ఈ మనస్సుతో ఏం చేయాలండి చింతనం అంటే ప్రతిరోజు ఏ దైవాన్ని మీరు ఆరాధన చేశారో ఏ దైవం గురించి అయితే మీరు జపం చేశారో ఆ జపము ఆరాధన అయిన తర్వాత హాయిగా కూర్చోండి ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత జపమాలు తీసుకోండి జపం చేయండి ఆ తర్వాత భగవత్ చేయండి ఆ రూపాన్ని మీ హృదయంలో అలా స్థాపించుకొని కొంతసేపు ధ్యానం చేయండి మీ మనసు నిలబడగలిగినంతసేపు అది ప్రాక్టీస్ చేయండి అభ్యాసం చేయండి రోజురోజుకి దాన్ని పెంచుకుంటూ పోండి ఈరోజు మొట్టమొదటి రోజు ఒక్క నిమిషమే చేయండి ఎక్కువసేపు కూర్చోకండి ఆ ఒక్క నిమిషమే ఆ భగవంతుని పట్ల మీ మనస్సును నిలపగలిగే ఇది ప్రయత్నం చేయండి ఒక్క నిమిషం మీరు సక్సెస్ అయ్యారా ఒక నిమిషం మీద ఇంకొక ఇరవై సెకండ్లు కూర్చోండి అది సక్సెస్ అయ్యారా ఒకటిన్నర నిమిషం కూర్చోండి అది సక్సెస్ అయ్యారా రెండు నిమిషాలు అలా పెంచుకుంటూ వెళ్ళండి అంటే మీరు అది పెంచుకుంటూ వెళ్ళారంటే మీరు ఆస్తిని పెంచుకుంటున్న వాళ్ళే గుర్తుపెట్టుకోండి ఏవండి స్వామీజీ నేను ధ్యానంలో కూర్చుంటే ఆ భగవద్ రూపాన్ని నేను ధ్యానం చేస్తుంటే మూడు నిమిషాల నా మనసుని లగ్నం చేస్తున్నానంటే హ్యా అనుకోకండి సుమా మూడు క్షణాలు ఉండదు అభ్యాసం లేని వాడికి మూడు నిమిషాలు మనసు చెదరకుండా ఆ భగవద్ రూపాన్ని చింతన చేశాడంటే వాడు ముప్పై లక్షల కోట్లు కాదు కోటాను కోట్లు గడించినటువంటి మహాకుబేరుడితో సమానం వాడు మూడు నిమిషాల పాటు ఆ భగవద్ రూపం పట్ల మీ మనసు అలా నిలబడిందనంటే స్థితి పొందిందంటే మీ అంత కోటీశ్వరులు ఎవరూ లేరండి ఇంకా దాన్ని పెంచుకుంటూ పోండి అది ధనం సాధనం ధనం ఆ సాధనే ధనం మనకు అందుకనే దాంట్లో కూడా ధనం అనే ఉంది కదా సాధనం ఏంటది ధనం ఈ ధనం పోతుంది ఖర్చు పెడితే కానీ ఇది ఉపయోగించుకునే కొద్ది ఇంకా పెరుగుతూనే ఉంటుంది సాధనం కాబట్టి ఇక్కడ శంకర్లు కూడా ఆ తోటి పూజ వాక్కుతోటి జపం మనస్సుతోటి ధ్యానం చేసిన తర్వాత నీ శరీరాన్ని వాక్కుని ఇంద్రియాల్ని మనస్సుని లోకల్లో పెట్టు పెట్టి ఎలా వాడుకోవాలి బాగా ఆలోచించింది మన స్కూటర్ని బయటికి తీసుకెళ్లేటప్పుడు తుడుస్తాం శుభ్రంగా తుడిచి దానికి వెళ్తాం వెళ్ళేటప్పుడు కూడా దారిలో చూడండి బురద ఉందనుకోండి అందులో దింపం స్కూటర్ని పక్కగా వెళ్తావు బాగా ఆలోచన ఎందుకని అది అంటుకుంటుందని అలాగనే ఈ శరీరంతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా ఇది స్కూటర్ ఇది వాడుకుంటున్నావు కదా దీన్ని ఉదయాన్నే శుద్ధం చేశావు స్నానం చేశావు భగవద్ ఆరాధన ఈ ఇంద్రియాలతోటి మంచి పనులే చేయి సాధుకృత్యాలు చేయి ఈ వాకుతోటి మంచే మాట్లాడు మంచినే కోరుకో హితాన్ని బోధించు అహితాన్ని మాట్లాడకు అహితాన్ని బోధించకు అలానే మనస్సుతోటి ప్రపంచంలో మేలుకున్నంతసేపు మంచిని ఆలోచించు సత్సాంగత్యం చేయి సాధు సత్పురుషుల యొక్క సహజీవనం చేయి గురువును ఆశ్రయించు ఆధ్యాత్మిక చింతను పెంచుకో కాబట్టి ఇది శరీరంతో వాక్కుతో మనస్సుతో చేయవలసింది ఇలా చేస్తే దాన్ని తపస్సు అంటారు భగవద్గీతలో చెప్తారు మీకు అప్పుడు చెప్తాను శారీరం తప ఉచ్యతే వాక్ తపముచ్చతే మానసం తప ఉచ్యతే వస్తుంది అప్పుడు మీకు చెప్తానే కాబట్టి శరీరంతో చేసేటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి అవి చేస్తే శారీరక తపస్సు దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే గీతలు అంటాడు కృష్ణుడు శారీరక తపస్సు అంటే ఏంటి మానసిక తపస్సు ఏంటి వాచిక తపస్సు ఏంటి అవి చెప్తాడు ఆ తపస్సులు చేసినటువంటి వాడు ఆ తపస్సు ఆచరించినటువంటి వాడు సాధకుడయ్యా ఆ తపస్సు ఏమీ లేదు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు ఇష్టం వచ్చి చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నాడు వాడు ఎలా పడితే అలా తిరుగుతున్నాడు ఎలా పడితే అలా ఉంటున్నాడు వాడు వచ్చి కూర్చుని నాకు ఆత్మబోత్ చెప్పండి అంటే గులాం కాదర్కి గోకులాష్టమికి ఏమి సంబంధమో వీడికి అది దానికంతే సంబంధం ఏముండదు కాబట్టి ఇక్కడ కూడా ఆ తపో నిత్య నైమిత్తికాది అనుష్ఠానై క్షీణపా నష్ట కలుషానాం ఇక్కడ అంటున్నారు శంకర్లు ఆ తపస్సు వల్ల ఏమవుతుందండి క్షీణ పాపానాం పాపములన్నీ నశించిపోతుందట ఏ పాపాలండి బాగా ఆలోచించండి అనేక జన్మలుగా పోగు చేసి పెట్టుకున్నటువంటి పాపపు మూట పెద్ద పాపపు గడ్డివాములాగా పెద్ద మొద్దుంది అక్కడ ఇంత పెద్ద హీప అఫ్ పాప హీప్ అంటే ఏంటి ఇంగ్లీష్లో హీప్ అంటే రాసి హీప్ హీప్ అఫ్ పాప పాపపు పంకిలం పాపపు రాసి లోపలుంది అందువల్లే మనం ఎన్నో ఇబ్బందులు కష్టాలు మంచి చెడు ఎన్నింటినీ ఎదుర్కొంటూ పోతున్నాం తోసుకుంటూ పోతున్నాం అంత పాపపు రాసిని మనం కాల్చి భస్మం చేయాలంటే ఏం చేయాలి తపస్సు తపశబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఆచరించేటువంటిది రెండోది కాల్చేటువంటిదని తపము అంటే తపిస్తుంది బా సూర్య తాపం అండి అంటే ఆ వేడి ఉష్ణం అనమాట కాబట్టి ఎవడైతే తపస్సు ఆచరిస్తాడో వాడిలో అగ్ని ఉత్పత్తి అవుతుంది తపోగ్ని తపస్సు ద్వారా వచ్చేటువంటి అగ్ని ఆ సాధన వల్ల వచ్చినటువంటి అగ్ని అదేం చేస్తుంది క్షీణ పాపానాం ఈ పాపపు రాశిని కాల్చి పాడేస్తుంది ఏమంటే ఏ ఎన్ని జన్మలదండి సమస్తం ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ ఈ తపస్సు ద్వారా కాల్ చేసుకోవచ్చును అందుకనే జప శబ్దానికి అర్థం ఏంటన్నారంటే జకారో జన్మ విచ్ఛేదక పకారో పాపనాశక జన్మ పాప వినాశకత్వాత్ స జప ఇది స్మృత అంటే జన్మ అర్థం పకారం అంటే ఆ జన్మకు కారణమైనటువంటి కర్మలు పాపము కాబట్టి జన్మను తొలగించడానికి ముందు ఆ కర్మలను తొలగించాలి కనుక ఈ జపమనేది చేస్తూ పోతే ఆ పాపమనేది కాలిపోతుంది శుద్ధమైనటువంటి ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుందిరా అందుకనే త్యాగరాజస్వామి వారి కీర్తనలో కూడా నీ నామముచ్చే నా మది నిర్మలమయ్యున్నది జ్ఞానమొసగరాదా సుజ్ఞానమొసగరాదా అంటారు కాబట్టి ఆ నామ సంకీర్తన నామస్మరణ నిజంగా మీకు తెలియదండి ఆ అనుభూతి ఆ భగవన్నామాన్ని నిరంతరం చేస్తూ ఉంటే బా ఎంత ఆనందం తెలుసండి నిరంతరం లోపల ఇప్పటికీ నేను నా మనస్సుని రెండు ముక్కలుగా ఒక ముక్క బయట మీ అందరితో మాట్లాడడానికి అక్కడ తిరగడానికి అర్చన చేయడానికి అన్నిటికీ పెట్టేశాను ఇంకో ముక్క లోపల అది జపం చేస్తూనే ఉంటుంది అది చేయాలండి ఆ సాధన స్థితికి రావాలి మనస్సు ఒక భాగం వ్యవహారం చేయనివ్వండి తప్పులేదు ఇంకొక భాగం నిరంతరం ఎరుకతో జపం వండి లోపల బాగా ఆలోచించండి ఆ స్థితిని మీరు పొందడానికి మంచి మంచి ఉపాయాలున్నాయి చెప్తాను తపోవి క్షీణ పాపానాం శాంతా పీతరాగినాం ఎంత అద్భుతమైన పదాలు వాడారు చూడండి ఒక సన్యాసి ఒక గురువు ఒక సాధకుడు ఎలా ఉండాలి ఇక్కడ చెప్తున్నారు శాంతానాం ఎప్పుడూ శాంతమైనటువంటి స్వభావం కలిగి ఉండాలట మా గురువు గారు అంటారు దయానంద స్వామీజీ మనకు తెలియకుండా మన మనస్సు ఏ పని ఆలోచించకూడదట అంత స్థితికి వెళ్ళిపోవాలట సాధకుడు ఇప్పుడేంటి మనస్సు ఏది చేస్తే మనం అది తలకాయ ఊపిస్తున్నాం పోతున్నాం ఆ తర్వాత ఏంటోనండి బాబు స్వామీజీ నాకు తెలియదండి అలా అయిపోయిందండి అంటున్నాం కానీ సాధకుడు యొక్క స్థితి తెలుసండి తనకు తెలియకుండా తన పర్మిషన్ లేకుండా మనసు ఏ పని చేయడానికి లేనంత స్థితికి చేరుకుంటాడు అప్పుడు ఎలా ఉంటుంది తెలుసండి లోపల ఆత్మ అనేటువంటి రాజుగారు కూర్చుని ఉంటే ఆ రాజుని నేనై ఉంటే బాగా ఆలోచించండి మనస్సు మంత్రి ఏమండి రాజా ఇది చేద్దామా అని అడుగుతుందట బుద్ధి అనేటువంటి సేనాధిపతి వాడంటాడట అయ్యా మీరు మంత్రి గారు ఏది ఆదేశిస్తే అది మనం చేస్తామండి నిర్ధారణ చేసి చేద్దామండి ఇంద్రియాలనేటువంటి సైన్యం ఆ మంత్రి ఆ సేనాధిపతి వాళ్ళు చెప్పినట్టు వింటుంది కాబట్టి సైన్యం కానీ సేనాధిపతి కానీ మంత్రి కానీ వీళ్ళందరూ ఎవరి ఆజ్ని గురించి ఎదురు చూస్తారు ఆత్మ అనే రాజు యొక్క ఆజ్ని గురించి ఎదురు చూడాలి అది సాధకుడి యొక్క స్థితి అది ఆత్మస్థితి అది ఆత్మసిద్ధి అది మనకు జరగట్లేదు ఇంద్రియాలు వాటి పని చేసుకుపోతున్నాయి మనసు దాని పని అది చేసుకుపోతుంది బుద్ధి దాని పని అది చేసుకుపోతుంది మనకి ఏం అర్థం కావట్లేదు అంతా అయిపోయిన తర్వాత ఏమిటో నుండి స్వామీజ్ అలా అయిపోయిందండి నాకేం తెలియలేదండి ఏమిటోనండి నేను ఇలా అనుకోలేదండి అని తలగొక్కుంటే ఇంకా ఆత్మస్థితి ఏమిటి కాబట్టి అది ఉండకూడదు దాన్నే ఆత్మస్థితి అంటారు ఆత్మసిద్ధి అందుకనే ఆప్నోతి స్వారాజ్యం ఆప్నోతి మన సస్పతి వాక్పతిపతి శ్రోత్రపతిజ్ఞానపతి ఏతత్త ఆకాశశరీరం బ్రహ్మా సత్యాత్మ ప్రాణారామం ఆనందం శాంతిమృద్ధమృతం ప్రాచీనయోగ్యోపాస్వ శ్రోత్రియుడయుండి గురూ దగ్గరుండి సాధన చేసి శమదమాది షట్క సంపత్తిని అలవరుచుకుని ఈ లోకాన్ని బాగా అవగాహన చేసుకుని ఒరే మనం అంటున్నాం చాలా మంది వ్యాఖ్యానకారులు ఉంటారు మా గురువు గారు అన్నుంటారు అనిత్యాని శరీరాని ప్రవచనం చేస్తున్నాడట అనిత్యాని శరీరాని అందరి సొమ్ము నాకే రాని ఒరే ఈ శరీరాలన్నీ అనిత్యాలు ఏం పట్టుకుపోతారా మీరు ఎంతవల్లరా పట్టుకొచ్చి ఇక్కడ పోయినరా మీరు ఏం పట్టుకుపోతారా అంటారట ఇవన్నీ ఇదే ఊరికినే లోడలోడ లోపలేని ఉండదు ఎలా ఉండాలి అనంటే క్షీణ పాపానాం అతను ఎంత పవిత్రంగా కనపడాలి అనంటే అసలు అతని సన్నిధిలోకి వెళ్ళగానే మనం కూడా ఆ పవిత్రతను పొందుతూ ఉండాలి ఆయన్ని చూడగానే ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆ పావిత్ర్యం ఆ పవిత్రత మనల్ని కూడా ముట్టేసుకుంటుండాలి మనల్ని ఆవరించాలి శాంతనాం అంటే శాంతంగా ఉండగలగాలి ఎప్పుడు శాంతంగా ఉండగలడండి ఎప్పుడు లోపల ఏ అలజడి లేనప్పుడు అవునా లోపల ఏ అలజడి లేనప్పుడు శాంతంగా ఉంటుంది బాగా ఆలోచించండి ఓ గలగల గలగల లోపల ఆలోచనలు వస్తున్నాయనుకోండి మనిషి కూడా చూడండి మీరు అనీజీగా ఉంటాడు ఆ సన్నిధిలోకి మీరు వెళ్ళారనుకోండి మీకు కూడా అనీజీనెస్ అంటుతూ ఉంటుంది శాంతంగా ఉన్నవాడి యొక్క స్థితిలో ఆ సరౌండింగ్స్కి మీరు వెళ్ళండి శాంతత ఉంటుంది ఈ రాగద్వేషాలు కామక్రోధ లోపల గోళ గందరగోళం అలజడి ఇవన్నీ లోపల తిరుగుతున్నప్పుడు ఆ మనిషి బయటికి కాషాయం వేసుకున్నా బయటికి గంభీరంగా కూర్చున్న ఆ సన్నిధిలోకి మనం వెళ్ళగానే మనకు కూడా ఏదో తెలియని అలజడి అక్కడి నుంచి బయటికి రాగానే అమ్మయ్యా అయ్యి బాబు ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగుందండి బాబు అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినంతసేపు గోళ అలజడి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఒక అనీజినెస్ మనకు అందుకని ఇప్పటికీ మీరు చూడండి ఇప్పుడు రమణ మహర్షి లేరు కదా ఆయన కాలం చేశారు కదా సమాధి అయిపోయారు దేహం శాంతమైపోయింది కదా ఇప్పటికీ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాల కూర్చోండి శాంతనాం వితరాగినాం ఆయన ఎక్కడైతే సమాధి చేయబడిందో సమాధి చేసి ఇప్పటికి ఇంచుమించు చాలా కాలం అయిపోయింది శరీరం ఉండదు కానీ ఆయన తపస్సు ఇంకా ఆవరించి ఉంది ఆ సన్నిధిలోకి మనం వెళ్ళగానే మనం కూడా మారిపోతున్నాం అటువంటి స్థితి రావాలయ్యా సాధకుడికి దాని రా అది రావాలంటే ఆ శాంతత రావాలంటే ఎలాగా వీత బాగా ఆలోచించండి సంగీతానికి రాగం ఎంత ముఖ్యమో సంగీతానికి రాగం లేకపోతే ఇంకా ఆ రాగం లేని సంగీతం వ్యర్థం రాగం ఉండే జీవితం వ్యర్థం జీవితానికి రాగం ఉండకూడదు ఎలా ఉండాలి విరాగినా విరాగి అంటే స్వామీజీ మేమందరం విరాగులైపోతే ఇంకేముందండి సంసారం విరాగులంటే అన్నీ వదిలిపెట్టేసి పారిపోమని కాదండి ఈ బట్టలేసుకుని తిరగమని కాదు విరాగము అనంటే గుర్తుపెట్టుకోండి రాగము అంటే ద్వంద్వము కదా ద్వేషము బాగా ఆలోచించండి రాగద్వేషాలు రెండూ కూడా కృష్ణుడు అంటాడు సన్యాసికి కూడా ఉంటాయి ఏం మీరేం బాధపడక్కర్లేదు యదార్థం ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేష వ్యవస్థిత సన్యాసి కదా ఆయనకి రాగద్వేషాలు ఉండవు అనుకోకండి ఉంటాయి ఖచ్చితం లేదు అని చెప్పమనండి హ్యాట్సాప్ నేను ఈ బట్టలు వదిలిపెట్టేస్తాను అది లేదు అన్నాడంటే వాడికి శాస్త్రం తెలియదు వాడికి ఇంకా అనుభవం కలగలేదని అర్థం ఎందుకంటే ఎందుకండి ఉంటాయి బాగా ఆలోచించండి ఇంద్రియాలు ఉంటే అక్కడ రాగద్వేషాలు ఉంటాయి శరీరం మేలుకున్నంత వరకు రాగద్వేషాలు ఉంటాయి మనస్సు ఉన్నంత వరకు రాగద్వేషం ఉంటుంది ఫినిష్ ఒక చెట్టుందనుకోండి సూర్యుడు ఉదయించాడనుకోండి బాగా ఆలోచించండి ఆ నీడ ఉంటుందా ఉండదా ఆ చెట్టుకి అబ్బే చెట్టు ఉందా నీడ ఉండదండి అన్నాడనుకుడు వాడు పిచ్చోడు మూర్ఖుడు వాడు కాబట్టి శరీరం అనే చెట్టు ఉంది లోపల ప్రకాశం ఉంది కాబట్టి ఈ చెట్టుకు నీడ పడుతూ ఉంటుందా లేదా ఆ ప్రకాశం ఉన్నంత వరకు చచ్చిపోయేదాకా ఈ కట్టె ఉన్నంత వరకు ఈ కట్టెలో ప్రాణం ఉన్నంత వరకు ప్రకాశం ఉన్నంత వరకు రాగద్వేషాలనే నీడ ఉంటూనే ఉంటుంది ఇంద్రియస్యేంద్రియశ్యార్థే రాగద్వేష ఆయన ప్రతిపాదన చేశారు అయితే ఏం చేయాలి తయో వశం ఆగచ్చే శరి పంధనవు ఆయన చెప్పారు అయ్యా బాగా ఆలోచించింది ఇంట్లో కుక్కను కట్టేస్తున్నారనుకోండి మనం వెళ్ళామనుకోండి గేటు తెరుచుకున్నాం కుక్క ఉంటుంది ఆ ఇంటికి ఎందుకు అది ఒక రక్షణ మనం వెళ్ళి కుక్క దగ్గర నిలబడతామా మనం ఎక్కడికి వెళ్తాం లోపలికి వెళ్ళి యజమానితో మాట్లాడి మన పనేదో పూర్తి చేసుకుని బయటకు వస్తాం అర్థమైందండి అలాగని ఇక్కడ రాగద్వేషాలు ఉన్నాయి కదా అని నువ్వు వాటి జోలికి వెళ్ళకు రాగద్వేషాలు ఉంటాయి కానీ నువ్వు వాటి వశంలోకి వెళ్ళకు వాటిని నీ వశం చేసుకో కుక్క ఉందనుకోండి ఇంట్లో అది మొరుగుతూనే ఉంటుంది మనల్ని చూస్తే కొత్తవాణ్ణి మనం ఏం చేయాలి దానికి బిస్కెట్ పడేసి దాన్ని దాన్ని ఏదో రకంగా మాట్లాడి దానితో శబ్దం కలిపి దాని మనస్సును మెల్లగా మన వైపు తిప్పుకొని అది మనల్ని చూస్తే తోక ఊపే చూడండి కుక్క మనల్ని చూసినప్పుడు నోరు మిదిపిందనుకోండి మనం లోపలికి అడుగు పెట్టలేము తోక ఊపిందనుకోండి దానిపైన ఎక్కైనా కూర్చొనిస్తుంది కాబట్టి ముందు ఇంద్రియం పనిచేయనివ్వకుండా వెనకాల తోకేంద్రియాన్ని పనిచేయించారనుకోండి మీరు సక్సెస్ఫులే కాబట్టి తోకకి నోరు పనిచేయకూడదు తోక పనిచేయాలి కుక్కకి సారీ కుక్కకి నోరు పనిచేయకుండా తోకనే కనుక పనిచేయనిచ్చారనుకోండి యు ఆర్ మాస్టర్ ఎవరికండి తోక ఊపుతుంది కుక్క తన యజమానికి ఎవరినండి బొరుగుతున్నది మురుగుతుంది ఈ రోజుని చూడగానే ఎవరో బయట వాడిని చూడగానే ఇప్పుడు అలాగనే రాగద్వేషాలకి మీరు యజమానయ్యారనుకోండి ఆ రాగద్వేషాలు మీకు తోక ఊపుతుంటుంది అదే మీరు పరాయవాళ్ళనుకోండి మీరు దాని కింద పడవలసినది మురుగుతూ ఉంటుంది ఎప్పుడు అందుకనే త్యాగరాజస్వామి వారంటారు పరవశమాయనురా ఈ దేహము పరవశమాయనురా ఎంత అందమైనటువంటి కీర్తన చూడండి పరవశమాయనురా అంటే పరులకు వశమైపోయిందిరా ఈ దేహము అని ఒక అర్థం పరవశమాయనురా అనంటే రామ నీ నామాన్ని స్మరించగానే దేహం పరవశించిందిరా అని అర్థం ఇంకో అర్థం ఉందండి అసలైన అర్థం పరా అంటే పరమాత్మ ఆ పరమాత్మకు వశమైపోయిందిరా ఈ దేహము అర్థం మనం తీసుకునే స్థాయిని బట్టి మహాత్ముల యొక్క వాక్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఆ రాగద్వేష రహితులై రాగద్వేషాలని మన యొక్క అధీనంలో పెట్టుకోగలిగితే ఇఫ్ యూ క్యాన్ మాస్టర్ ది రాగద్వేష దెన్ యు ఆర్ వీత రాగి ఇప్పుడు రాగద్వేషాలు నా అధీనంలో ఉన్నాయనుకోండి నేను వీత రాగిని నేను రాగద్వేషాల యొక్క అధీనంలో ఉన్నాననుకోండి రాగిని అసంతే రాగి శబ్దం ఏం తెలుసండి రాగి చూముందనుకోండి ఏమవుతుంది రోజు తుప్పు పడుతుంది రోజు తోమాలి అలాగని నువ్వు రాగి అయితే రోజు తుప్పు పడుతూనే ఉంటావు అంతే విరాగి ఇంకెప్పుడు తుప్పు పట్టవు అదే అర్థం ఇంకెప్పుడు మరక రాదు ఇంకెప్పుడు మచ్చరాదు ఎప్పుడు తుప్పు పట్టదు విరాగినాం ఇన్ని క్రియలు వాడారు చూడండి తపోవిహి క్షీణపాతరాగినాం బాగా ఆలోచించింది ఎవడైతే నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాలు చేస్తూ భగవదర్పణ భావంతో జీవిస్తూ ఉంటాడో అటువంటి కర్మయోగి సమస్త పాపాలు కాల్చుకున్నవాడవుతున్నాడు సమస్త పాప పంకిలము పవిత్రమైపోయింది ఇంకేమీ లేదక్కడ శుద్ధమైపోయింది రాముడి స్పర్శతోటి ఒక బండరాయి ఒక జీవం పోసుకుందో అలాగనే ఆ భగవన్ నామంచేత నా మనసులో ఉన్నటువంటి ఆ పాషాణ భావాలన్నీ కూడా పోయి పరమాత్మ భావం కలిగింది నాకు క్షీణ పాపాన ఎప్పుడైతే ఆ భావం కలిగిందో శాంతానా ఒక శాంత స్థితి ఏర్పడింది ఆ శాంత స్థితిలో రాగద్వేషాల యొక్క ఒడి ఆ యొక్క రాగద్వేషాల యొక్క ఆ చలనం ఉంటేనే శాంతత పోతుంది అందుకని అశాంతస్య కుతసుఖం కాబట్టి ఆ శాంతత ఎప్పుడొస్తుందనంటే రాగద్వేషాల యొక్క చలనం లేకుండా నిశ్చలమైనటువంటి రాగద్వేషాలంటే అవి రెండు నా అధీనంలో ఉన్నంత వరకు బాగా ఆలోచించండి అవి రెండు నా అధీనంలో ఉన్నంత వరకు నాకు శాంతత పోదు వాటి అధీనం అవి కనుక నన్ను పట్టుకోవడం మొదలెట్టిందా నన్ను అది హ్యాండిల్ చేయడం మొదలెట్టిందా నేను వాటి అధీనంలోకి వెళ్ళిపోయానా నా శాంతత పోయినట్టే అశాంతి కాబట్టి ఇక్కడ ఎన్ని పదాలు వాడారు చూడండి వీతరాగిన అటువంటి వాడు ముముక్షూనాం అటువంటి ముముక్షుకి అంత స్థితి కలిగి ఉన్నటువంటి ఆ ముముక్షుకి అపేక్షోయం అటువంటి ముముక్షుని దృష్టిలో పెట్టుకుని ఆత్మబోధో విధీయతే ఈ ఆత్మబోధని చెప్పబోతున్నాను అని ఆదిశంకర్లు వారు ఇక్కడంటారు శాంతానాం అక్షోభిత చిత్తానాం అంటే ఇంకా వాడి యొక్క చిత్తము క్షోభించదనమాట హాయిగా ఉంటుంది వీత రాగినాం రాగ ఐహిక ఆముష్మిక సుఖ భోగేచ్ఛ స వీతహ నష్టాం అంటే ఎవరికైతే ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు బాగా ఆలోచించండి శుభ్రంగా తిన్నవాడికి ఇంకా ఏ పదార్థం పెట్టినా చాలననిపిస్తుందో ఈ లోకాన్ని బాగా అనుభవించినటువంటి వ్యక్తికి అంటే లోకాన్ని పరిశీలించిన వ్యక్తికి లోకాని సమూలంగా బాగా పరిశీలించినటువంటి వ్యక్తికి ఈ లోకం పట్ల ఎలా ఉంటుందనంటే ఏదైతేనే ఒక ఆయన అన్నారు స్వామీజీ మీరు అమెరికా వెళ్ళాలండి వివేకానంద్ మీరు నిజంగా ఈ వయసులో మీరు అమెరికా వెళితే మిగతా స్వామీజీలు వందల మంది వెళ్తున్నారండి మీరు వెళితే అయ్య బాబోయ్ అన్నారు అమెరికాలో ఆరోభూతం ఏమన్నా ఉందా అని నాకు తెలిసి పంచభూతాలే ఇండియాలో ఉన్నాయి ప్రకృతిలో ఎక్కడైనా పంచభూతాలే ఉంటాయి అమెరికాలో ఆరోభూతం ఏమైనా ఉందా అని అడిగాను సింగపూర్లో మలేషియా అమెరికా ఇవి నువ్వు తపన పడిపోతుంటారు చాలా మంది ఈయన స్వామీజీల్లో కూడా చాలా మంది అమెరికా వెళ్ళాలి అమెరికా వెళ్ళొస్తే అమెరికా రిటర్న్ స్వామీజీ అది ఒక పేరు వేసుకుంటారు బిరుదట్టర్ ఇవన్నీ సమస్యలు అనమాట ప్రాబ్లమ్స్ నాకు రెండు సార్లు ఆఫర్ వచ్చింది నేను వెళ్ళను ఎందుకని నేను నా ఇళ్లే చెక్క పెట్టుకోలేదు ఇళ్ళు చెక్క వెళ్ళమన్నారు నా ఇంటిని ఇంకా చెక్క ఇంకా నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి పరస్థానానికి నా స్వస్థానం హాయిగా ఉంది చక్కగా వెళ్ళాలి వెళ్ళవలసి వస్తుంది వెళదాం ఇబ్బంది ఏం లేదు ఫినిష్ కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆలోచించండి లోకాన్ని బాగా అవగాహన చేసుకున్న వ్యక్తికి ఎలా ఉంటాడు తెలిసండి ఏదున్నా ఏదొచ్చినా ఏది నథింగ్ అతనికి ఏది ఎక్కువ అవదు ఏది తరిగిపోదు తను తానే అపూరియమాన అచల సముద్రమాప ప్రవిశంతి అద్భుతం భగవద్గీతలో వస్తుందని చెప్తాం కాబట్టి ఇక్కడ అటువంటి స్థితిని పొందినవాడు కాబట్టి తీవ్ర మోక్షేచ్ఛావరతానం అపేక్ష అంటే ఎవడైతే నాకు ఈ లోకంలో సాధించవలసింది ఏదీ లేదు పరమాత్ము సాధించడమే నాకు లక్ష్యం అనుకున్నటువంటి తీవ్రమైన చింతన కలిగి ఉన్నవాడు ముముక్షు అటువంటి వ్యక్తికి ఆత్మబోధ ఇది అత్ర ఆత్మ ఆత్మజ్ఞానమేవ విషయ బాగా ఆత్మ ఆత్మబోధ అంటే అర్థం ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఇక్కడ మనకు సాధన షట్క సంపత్తి చాలా అవసరం సాధన షట్క సంపత్తి అనంటే ఆరు కావాలట మనకు శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అవి కావాలి కాబట్టి ఆ సాధన చట్ట సంపత్తి కలిగి ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది సిద్ధించి తీరుతుంది ఇంకా అందులో అనుమానం లేదు ఈ ఆరు ఏంటండి ఈ గుణాలు ఏంటండి ఈ ఆరు మనకు బాగుంటుందండి ఆ ఆరు మాకు కావాలండి కావాలా రేపు పొద్దునండి తప్పకుండా ఆరు గురించి చెప్తాను